మళ్ళీ దీపం మీరే వేద్దురు కానీ ఎవరో ఒక్కరు వేస్తారు మైకు ఉంటుంది మైకు ఉంటుంది దీపం ఆర్పేసేయండి ఓకే మనం నిటారుగా కూర్చోవాలి వెన్నెముకని పైకి త్రాడుతో పైకి లాగినట్టుగా లాగండి ఒకసారి పైకి స్ట్రెచ్డ్ అప్వర్డ్స్ వెన్నెముకని త్రాడు కట్టి పైకి లాగుతారు చూడండి ఆ రకంగా దాన్ని అక్కడ ఫిక్స్ చేసేయండి ఇంకా వెన్నెముక ఇంకా వంగిపోకుండా స్థిరంగా నిలిపి ఉంచాలి చేతులు ఒడిలో అరచేతులు పైకి ఉంటాయి కుడి చే ఎడమ చేతిలో ఉంటుంది కానీ బొటన బిరూ మాత్రం టచ్ అవుతూ ఉంటాయి కళ్ళు అరమోడ్పు కన్నులు అంటే మెల్లిగా మూసి ఉంచాలి లైట్లీ క్లోజ్డ్ బలంగా నొక్కకూడదు లైట్లీ క్లోజ్డ్ పెదవులపై చిరునవ్వు చుట్టు ఉన్న వాతావరణాన్ని ఒకసారి పరిశీలించండి కళ్ళు తెరిచి కాదు అంతా కళ్ళు మూసుకునే ఏవైతే శబ్దాలు ఉంటాయో వాటిని ఉపేక్ష చేయటం వింటున్నా వినకుండా ఉండడం అలాగే మానసికంగా ఇది డిస్టర్బెన్స్ అని కూడా అనుకోవద్దు డిస్టర్బెన్స్ అన్నప్పుడు కూడా విన్నట్టే లెక్క కాబట్టి ఏమీ అనకుండగా శబ్దాలని పట్టించుకోకుండా ఉండటం పూర్తి ఉపేక్షాభావం ఇప్పుడు శ్వాసని పరిశీలించాలి కొంచెం ఆ రిధిం పట్టుకోండి గాలి మెల్లగా పీలుస్తున్నాము విడిచిపెట్టుతున్నాము రెగ్యులేట్ చేయొద్దు దానంతటా దాన్ని వదిలేసి ముక్కు కొనని ేస్గా చేసుకునే స్పర్శ ద్వారా శ్వాసని పరిశీలించాలి గాలిని పేల్చడం వదిలిపెట్టడం సాఫీగా పెదవులపై చిరునవ్వు ఇప్పుడు ఆ గాలిని మెల్లగా మామూలుగా రెగ్యులేట్ చేకుండగా పీల్చి విదిరిపెట్టడం వాన్ మళ్ళీ పీల్చి విదిరిపెట్టడం అలాగా 21 వన్ కౌంట్స్ చేయాలి మీరు స్టార్ట్ 6 7 16, 17, 18, 19, 20, 21. Count to minus, continue to happen. మనస్సు చెదిరిపోతే మళ్ళీ మృదువుగా ప్రేమగా వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ శ్వాసని వాచ్ చేయాలి ప్పుడు శ్వాస నుండి దృష్టిని కన్నుల పీకి మరలాల్చాలి కన్నులని వాచ్ చేయాలి కన్నులు లైట్గా క్లోజ్ చేసి ఉంటాయి శ్వాసని వాచ్ చేయటం మానేయండి సడన్గా మానేయలేరు సావకాశంగా మానేసి కన్నులని వాచ్ చేసుకోవాలి మనస్సులో సంకల్పాలు ఏమి ఉండవు మీరు కన్నులని వాచ్ చేస్తున్నంతసేపు మనస్సు నిశ్చలంగా ఉంటుంది ఒకవేళ ఇటు అటు చెదిరితే మళ్ళీ మృదువుగా వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ కన్నులను వాచ్ చేస్తూ ఈ దృష్టి దృష్టి అంటే అవేర్నెస్ ఈ చేతన ఇది ఊర్ధ్వదృష్టి మనం సంసారం గురించి చింతచేసింది అధోదృష్టి ఇది ఊర్ధ్వదృష్టి మనం ఈ ఊర్ధ్వదృష్టిలో నిలిచి ఉండే ప్రయత్నం నిరంతరంగా చేస్తూ ఉండాలి మామూలుగా కూర్చోండి రిలాక్స్డ్గా కూర్చోండి కూర్చుని మెల్లగా కళ్ళను తెరవాలి అంతే కేవలం పది నిమిషాలు ధ్యానం ఈ ధ్యానంలో మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే కూర్చోవటం చాలా ముఖ్యం కూర్చోవడం అన్నది చాలా ముఖ్యం సరిగ్గా కూర్చోవాలి నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి నేల మీద కూర్చుంటే మంచిది నేలంటే నా అభిప్రాయం పట్టా వేసుకుని కూర్చుంటే శ్రేష్టం ఒకవేళ మీరు పట్టా మీద కూర్చోవడం కష్టం అవుతుంది అనుకుంటే ఇంకా కుర్చీలో కూర్చుని సోఫాలో మాత్రం కాదు కుర్చీ కూడా ఇలా బకెట్ టైప్ కుర్చీ అది నడుము స్థిరంగా పెట్టుకోవడానికి అనుకూలం కాదు ఈ కుర్చీలు నిటారుగా కూర్చోటం కోసం డిజైన్ చేసినవి కావు అవి ఇలా వంకరగా కురుకడ్గా వం నడుము వెన్నెముకని వంచి కూర్చోవటం కోసం డిజైన్ చేసిన కుర్చీలు అవి కాబట్టి వాటిలో కూర్చుని నడుము నిటారు అది వర్కౌట్ కాకపోవచ్చు మీకు ఫ్లాట్గా ఉన్న చైర్ అయితే అలా అవుతుంది కాబట్టి కూర్చుని కుర్చీలో కూర్చుని చేయదలుచుకుంటే ఫ్లాట్గా ఉండే చైరు కూడా మీరు ఒకటి సంపాదించుకోవాల్సి ఉంటుంది దాని మీద చిన్న పట్టా వేసి దాని మీద కూర్చుని కాళర్ నేల మీద పూర్తిగా ఆంచి నడుము నిటారుగా పెట్టి వెనకాల సపోర్ట్ తీసుకోకుండా కూర్చోటం ముందు అసలు ఫస్ట్ కండిషన్ అది ఆసన శుద్ధి ఆసనంతో ప్రారంభించాలి ఆ తర్వాత ఈ చేతులు ఇందాక నేను చెప్పినట్టుగా ఇలా పెట్టి కూర్చుని నడుము నిటారుగా పెట్టుకుని పెదవులపై చిరునవ్వు లే దాన్ని అలా పెట్టుకుని కళ్ళు మెల్లగా మూసుకొని చుట్టూ ఎవడో ఒకటి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు లేకపోతే ఏదో సౌండ్లు వస్తూ ఉంటాయి ఏవో డిస్టర్బెన్స్ ఉంటాయి ఆ డిస్టర్బెన్సుల్ని మనం ఇది డిస్టర్బెన్స్ అని కనుక ముందు డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడం మంచిది ఒకవేళ డిస్టర్బెన్స్ ఉన్న ఇది డిస్టర్బెన్స్ అని ఒక లేబుల్ దానికి పెట్టుకుంటే ఆ లేబులే డిస్టర్బెన్స్ అవుతుంది బయట డిస్టర్బెన్స్ ఒకటి మనం మానసికంగా దాన్ని వ్యతిరేకించటం ప్రతిఘటించటం అది మరొకటి రెండు రకాల డిస్టర్బెన్సులు అవుతాయి కాబట్టి ఆ డిస్టర్బెన్స్ అనే భావనని పక్కన పెట్టేసి ఉపేక్షాభావంతో ఉండాలి అదొక విషయం ఆ తర్వాత శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని అలా నిరంతరం పరిశీలిస్తూ ఉండడం ఆ తర్వాత నేత్రధ్యానం ఈ విధంగా మీరు రోజుకి పదిహేను నిమిషాలు చేస్తే కూడా మనస్సు యొక్క ప్రవాహము ఈ ఉరకల వేసే ప్రవాహం తగ్గి సాఫీగా పయనించడం అభ్యాసం అవుతుంది ఇరవై ఒక్కసార్లు కౌంట్ ఎందుకు చెప్పానంటే మీరు మీ అంతటా మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ మీరు దాన్ని వర్కౌట్ చేసుకోవాలి ఎదరవాడి చెప్పింది పాయింట్ కాదు మీ మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇరవై ఒక్కసార్లు కౌంటు చేసేపటికి మనస్సు తాపీగా తయారవుతుంది మనస్సు యొక్క బాహ్య దృష్టి తగ్గి ఆంతరదృష్టి నిర్మాణం అవుతుంది అది కొంత సెటిల్ అవుతుంది ఆ సెటిల్ అయిన తర్వాత మనం ఇంకా కౌంటు మేనేజ్ చేయొచ్చు ఇప్పుడు దీపం వెలిగిస్తారా దీపం వెలిగించి వారిని మాట్లాడద్దు అని చెప్పండి క్లాస్ అవుతున్నంతసేపు అసలు మాట్లాడద్దు అని నా తరఫున ప్రార్థన చేయండి వారికి కనుక ఆ విధంగా మనం ధ్యానం నిత్య కూర్చోం ప్రతిదినం ధ్యానం చేస్తుంటే చాలా బాగుంటుంది అప్పుడు మనస్సుకి ఆ నదీ ప్రవాహం ఎలా అయితే ఆ ప్రశాంత వాహిని చిత్త నది అని పతంజలి యోగ సూత్రాల్లో వర్ణించారు ఆ చిత్తమనే నది మనస్సు నది ప్రశాంతంగా ప్రయాణం పయనిస్తూ ఆ విధంగా ప్రశాంతంగా పయనించి పయనించి పరమేశ్వరుడు అనే సముద్రంలో ఐక్యమైపోతుంది అది దాని కాబట్టి ఇది ప్రాక్టికల్ వెర్స్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ ఇప్పుడు దీని భాష్యం చూద్దాం భాష్యం అయ్యాక భాష్యంలో వచ్చేస్తుంది మే డౌట్ మీరు ఇంట్లో ఉంటే మీ డౌట్ క్లియర్ అయిపోతుంది భాష్యం అందాము ప్రసక్తాను ప్రసక్తించేమర్థే ఉత్తర గ్రంథ ఆరభ్యేతి సర్వద్వరాని సర్వాణి తాని ద్వారా చ సర్వద్వారాణి ఉపలబ్ధౌ అంటే ఉపలబ్ధౌ ద్వారాణి అని అర్థం ఉపలబ్ధ సర్వద్వారాణి ఉపలబ్ధేంటి తెలుసుకోవడం జ్ఞానము తెలియుట సో మీకు కన్ను ద్వారా ఏం తెలుస్తుంది రూపము తెలుస్తుంది కాబట్టి రూపాన్ని తెలుసుకోకండి రూపజ్ఞానం మానేయండి అది ఏమిటది అని అది పరికిత్తిస్తామే అది మానేసేయండి కన్ను కొద్దిగా ఏదైనా కనపడినా పర్వాలేదు మీరు రూపాన్ని తెలుసుకోవద్దు చెవికి ఏదైనా శబ్దం కొద్దిపాటి శబ్దం వినపడ్డా దాన్ని ఉపేక్ష చేసేస్తాము సో ఉపేక్ష చేసేస్తే సరిపడుతుంది మీరు చెవి ద్వారా ఆ శబ్దం ఏమిటి అని తెలుసుకోకండి అలాగే ముక్కు ద్వారా ఆ గంధము యొక్క జ్ఞానాన్ని పొందవద్దు ఈ విధంగా సర్వద్వారాలని మనం మూసివేస్తాం అలా ద్వారాని మూయటం అభ్యాసం చేయాలి ద్వారాని మూసేయటం కూడా ఒక అభ్యాసమే సో మామూలుగా తలుపులు వేసుకుని లోపల కూర్చోవడం అది తేలిక ఫిజికల్గా తలుపులు వేసుకుని లోపల కూర్చుంటారు కానీ ఈ ద్వారాలని మూసేయాల్సి ఉంటుంది కానీ ఆరంభంలో ఈ ద్వారాల్ని మూయటానికి బాహ్య పరిస్థితులు కొంత అనుకూలంగా ఉండటం అవసరం ఆరంభంలో కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేచి వాళ్ళు కాఫీలోవి పెట్టుకుని హడావిడిగా ఉన్నప్పుడు మీరు ధ్యానం మొదలు వాళ్ళకి ఇబ్బంది మీ మూలంగా మీకు వాళ్ళ మూలంగా ఇబ్బంది అలా కాకుండా ఇంట్లో వాళ్ళు ఇంకా నిద్ర లేవకముందే పెందరా లేచి మీరు మామూలుగా మీరు ఒక్కరు నిద్ర లేచినట్టుగా లేచి ధ్యానం చేసుకుంటే బాగుంటుంది ఆ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఆ వాళ్ళు టీవీ చూస్తుండగా మీరు ధ్యానం అంటే అది డిస్టర్బెన్స్ అక్కడేవో న్యూస్ చదువుతూ ఉంటాడు అదే డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి యు హ్యావ్ టు సెటిల్ దాట్ ఒకసారి కూర్చున్న తర్వాత ఇంకేమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సులు ఉన్నా అది మనకు అర్థం మనం దాన్ని ఉపేక్ష చేయటం కూడా అభ్యాసం చేయాలి ఉపలబ్ధ సర్వద్వారాణి తాని సర్వాణి సంయమ్యా సంయమనం కృత సంయమనము అంటే రిస్ట్రెయిన్ అని అర్థం ఇంగ్లీష్లో రిస్ట్రెయింట్ సో ఉపరతి అంటే వెనుకకు లాగివేసి మనస్సు ఈ ద్వారాల గుండానే బయటికి పారిపోతుందండి ఇప్పుడు మెయిన్ డోర్ మూసేసారనుకోండి ఈ అల్లరి పిల్లడు ఏం చేస్తాడు వెనకాల డోర్ని కూడా పారిపోతాడు వెనకాల డోర్ కూడా తాళం వేసేసారనుకోండి వీడేం చేస్తాడు కిటికీ దూకి పారిపోతాడు సో మనస్సు అలాంటిది కాబట్టి సో సన్ని ద్వారాల్ని మనం బంధు పెట్టేస్తే ఇంకా మనస్సు ఎక్కడికి వెళ్తుంది నేను ధ్యానం చెప్పాను గత సంవత్సరం స రుచిగా ఉంటారు మీ మాకు ధ్యానం కుదరట్లేదంటే మీరు పనిచేయండి చాలా తేలిక మనస్సులో ఏడు లేకుండా చూసుకోండి ఏడు సెవెన్ ఏమిటి శబ్దస్పర్శ రూపరస గంధాలు వద్దు ఈ ఐదు ఉండకూడదు సుఖ దుఃఖ ఉండకూడదు అంతే ఇంతే వెరీ సింపుల్ ఈ ఏడు లేకుండా చూసుకుంటే అయిపోతుంది నిజానికి ఏడు లేకుంటే మనస్సు అప్పటికే విలీనం అయిపోతుంది మనోహృది నిరుద్యోచ అయిపోతుంది ఇంకా మనస్సే ఉండదు ఆత్మస్వరూపంగానే మీరు నిలిచి ఉంటారు కాబట్టి ఆ పని తప్పనిసరిగా చేయాలి అభ్యాసం చేయాలి నేను చేదస్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకని దాని మీరు పట్టుకుంటారని నా నా నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు కనుక ఇప్పుడు నేను ఈవేళ చెప్పిన ఈ ధ్యానాన్ని దాని తత్వం తెలుసుకుని ధ్యానాన్ని అభ్యాసం చేస్తే ఉరకలు పరుగులు తీసే మనస్సు సాఫీగా పయనించడం ఆరంభమవుతుంది అది రావాలండి ఊరికే గెంతులు వేసిస్తే ఏమైంది సాఫీగా ఉండాలి మనస్సు మనస్సు యొక్క సాఫీ ప్రవాహాన్ని శాస్త్రం బోధిస్తోంది తప్ప గెంతులు వేసే ప్రవాహాన్ని శాస్త్రం అంగీకరించరు కాబట్టి మీరు సాఫీగా చేయాల్సి ఉంటుంది ఏం చేసినా మీరు ఈశ్వర నామాన్ని చేయాలనుకోండి సాఫీగా చేయటం అభ్యాసం చేయాలి ప్రతిదానికి ఆ సాఫీ నదీ ప్రవాహమే మీకు గుర్తు పురకలు పొరగులు వేస్తూ ఉంటుంది నది కానీ తర్వాత ఎలా తయారవుతుంది సాఫీగా తయారవుతుంది పైనుంచి చూస్తే అసలు ప్రవహిస్తుందా అని డౌట్ వస్తుంది కానీ లోపలికి దిగితే మీకు తెలుస్తుంది బాగా ప్రవహిస్తోంది అంతటి సాఫీగా తయారవ్వాలి అంతటి స్మూద్ ఫ్లో స్లో ఫ్లో కాదు స్మూద్ ఫ్లో స్లో ఫ్లో అంటే వాడు డల్ పెర్సన్ అర్థం అలా మంద మందగుడిగా పడి అలా కాదు స్మూద్ ఫ్లో అది మీకు వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రక్రియలను మీరు అర్థం చేసుకుని అభ్యాసం చేస్తే మీ అంతటి మీకే అనుభవానికి వస్తుంది ఒకసారి ఇది చాలా సాఫీగా ప్రవహిస్తోంది మనస్సు మనస్సు సాఫీగా ఉంది అనే అనుభవం మీకు వచ్చింది ఇంకా మీకు ఎవరు ప్రూఫ్లే ఉండవు దీనికి ప్రూఫ్ చేయంటే ప్రూఫ్ ఉండదు మీరే ప్రూఫ్ యు ఆర్ ది ప్రూఫ్ దెర్ ఈజ్ నో అదర్ ప్రూఫ్ కాబట్టి మీరు అభ్యాసం చేసి ఆ స్థితిని సంపాదించుకోవాలి మనోహృది హృదయ పుండరీకే నిరుధ్యా నిరోధం కృ మనస్సుని హృదయంలో నిరోధించాలి అంటే హృదయంలో కట్టి పెట్టేయాలి అంటే మనస్సు పరుగులు తీస్తూ అన్ని వైపులకి అదేమీ లేకుండగా నిశ్చలంగా సంకల్పరహితంగా ఉండిపోతుంది హృదయస్థానం ఎప్పుడు కూడా మీకు హృదయాన్ని పుండరీకంతో పోలుస్తారు పుండరీకము అంటే పద్మము పద్మంతో పోలుస్తారు మీకు ఈ దేవుళ్ళ బొమ్మలు కూడా పద్మంతో కలిసి ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించారా సరస్వతీదేవైనా పద్మంలోనే కూర్చుంటుంది లక్ష్మీదేవైనా పద్మంలోనే నిలబడుతుంది నిలబడితే నిలబడ్డట్టు కూర్చుంటే కూర్చున్నట్టు పద్మే సో పద్మము దేవీ దేవతలందరికీ పద్మ సంబంధం ఉంటుంది ఏమిటి ఆ పద్మము దేవుడు ఎక్కడుంటాడండి ఎక్కడుంటాడు హృదయంలో ఉంటాడు అంచేతను ఆ పద్మం అంటే అది మనం ఏమన్నా మనం ప్రతిదీ లిటరల్గా తీసుకోవటానికి అలవాటు పడతాం అంటే ఏమిటి అంటే లక్ష్మీదేవి ఓ సరస్సు ఏదో వెతికి పట్టుకుని లేకపోతే ఒకటి పెట్టుకుని దాంట్లో పద్మం ఒకటి పెట్టుకుని అక్కడ వెళ్ళి నిలబడుతుంది అన్నట్టుగా తీసుకుంటాం ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ మనం లక్ష్మీదేవి కానీ లేకపోతే సరస్వతీదేవి కానీ లేకపోతే శ్రీకృష్ణుడు కానీ ఏ రూపం తీసుకున్నా హృదయ స్థానంలో భావన చేసుకుంటాము అని అర్థం కాబట్టి హృదయాన్ని పుండరీకంతో పోలుస్తారు పద్మంతో పోలుస్తారు హృత్ పద్మము హృదయ పుండరీకము అని మీకు అధ్యతనే పద్మం అనే మాట చాలా తరచుగా వస్తుంది పద్మం యొక్క లక్షణం ఏమిటంటే అది మురికి నీటిలో ఉన్న మురికి అంటుకోద్దాం అసంగము అంటారు నీరు మురికి నీటిలోనే కానీ మురికితోటి దానికి కలహిక ఉండదు మురికి ఆ పద్మానికి తగులుకోదు తగులు కొనదు అలా ఉండిపోతుంది పవిత్రంగా ఉండిపోతుంది ఉన్నది మురికి నీరైనా కూడా ఆ లక్షణం మనం అభ్యాసం చేయాలి అది హృదయం ఏదో సంసారంలో సుఖ దుఃఖాలు ఉంటాయి హృదయానికి హృదయపు లోతుల్లోకి వెళ్ళిపోకూడదు సుఖ దుఃఖాలు మనస్వరూపంలో అసంగంగానే ఉండాలి మనస్సు ఇంద్రియాలు దేహము అవి సంసార వ్యవహారాన్ని చేస్తూ ఉంటాయి స్వరూపం అసంగంగా ఉండాలి కాబట్టి సో అది పుండరీక శబ్దానికి అర్థం అది ఆ పద్మ హృదయ పుండరీకము వండంలో అభిప్రాయం అసంగంగా ఉండటం అభ్యాసం చేయాలి తర్వాత పద్మం ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది అసంగంగా ఉంది కాబట్టి పవిత్రంగా ఉంటుంది ఆసక్తి పెంచుకుంటే మనసంతా కాలుష్యం వచ్చేస్తుంది ఎప్పుడైతే మీరు అసంగంగా ఉండడం అభ్యాసం చేశారో పవిత్రంగా ఉంటుంది మనస్సు అది కూడా పద్మము యొక్క లక్షణము నిష్ప్రచరమాపాద్య నిరుద్ధ్య అన్నదానికి శంకరుల యొక్క వ్యాఖ్యానం నిష్ప్రచారం ఆపాద్య మనస్సు ఏం చేస్తూ ఉంటుందండి ప్రచారం చేస్తూ ఉంటుంది ప్రచారం ఉంటే సంచారం అని అర్థం సమ్మని ఉపసర్గైన ప్రాణ ఉపసర్గైనా అర్థం ఉంటాయి మనస్సు సంచారం చేస్తూ ఉంటుంది సాధారణంగా మనం నిద్ర లేచింది మొదలుకొని మనస్సు సంచారం ప్రారంభమవుతుంది నిజానికి మనస్సు సంచారం ప్రారంభమయ్యాకనే నిద్ర డిస్టర్బ్ అవుతుంది ఓ రకంగా అంటే ఏమిటి ఇంకా నిద్రలో ఉండగానే సంచారం ప్రారంభమైపోతుంది అంటే వీడు నిద్ర లేస్తూనే లేస్తాడు ఏదో ఆలోచనలతో లేస్తాడు నిద్రలేస్తూనే ఇంకా అక్కడితో మొదలుపెట్టి రాత్రి పడుకుని పది పదిన్నర ఎప్పుడు నిద్రపోతాడో అప్పటి వరకు కూడా మనస్సు సంచారం చేస్తూనే ఉంటుంది ఈ సంచారం ఎక్కువైపోతే కళలు వస్తాయి కళలు అంటే కూడా మనస్సు యొక్క సంచారమే మళ్ళా అది సంచారమే ఈ కళలు ఎందుకు వస్తాయంటే కళలు వచ్చినప్పుడు ఈ కళలు ఎందుకు వస్తున్నాయని తెలుసుకోవాలి కానీ ఈ కళలో ఏముంది ఇది వస్తే మంచి అది వస్తే మంచి అలాంటి సూపర్ స్టేషన్స్లోకి పోకూడదు వేర్ ఆల్ సూపర్ స్టేషన్స్ సూపర్ స్టేషన్స్ని దగ్గరికి రానివ్వకూడదు మీరు భగవద్గీతను అధ్యయనం చేసే ఆత్మస్వరూపం తెలుసుకోవాలనుకుంటే ఇటువంటి విశ్వాసాలు ఆటంకం అవుతాయి కాబట్టి కళలో ఏమొచ్చింది దానివల్ల మంచి అవుతుందా చెడు అవుతుంది మంచి చెడు ఏమిటండి సంసారం మిత్యది దాంట్లో దాంట్లో మంచి మిత్యాయే చెడు మిత్యయే కాబట్టి దాని గురించి పెద్ద ఎక్కువ అంత సీరియస్గా వెళ్ళిపోకూడదు జగ జాగ్రత్త తెలుసుకోవాల్సింది పోయి స్వప్నావస్థకి సత్యత్వాన్ని ఆపాదిస్తున్నాడంటే వీడిని ఏమనాలి సో ఎనివే కాబట్టి కళలు వస్తున్నాయి అంటే మీరు మనస్సు యొక్క సంచారం ఎక్కువగా చేసుకుంటున్నారని అర్థం మనస్సు సంచారం ఎక్కువైపోయి కళలు వస్తున్నాయనే అభిప్రాయం కాబట్టి మనస్సు యొక్క సంచారాన్ని తగ్గించాలి ఎలా తగ్గిస్తారు అది పరుగులు ఉరకలు వేస్తుంటే ఎలా తగ్గిస్తారు ఈ విధంగా ధ్యానం చేస్తుంటే నిష్ప్రచార మాపాద్య దాని యొక్క సంచారము తగ్గి ఆఖరికి పూర్తిగా విలీనమయ్యి అలా నిశ్చలంగా ఉండే స్థితి వస్తుంది మీరు ఆ పని చేయాల్సి ఉంటుంది తత్ర వశీకృత మనస హృదయాత్ ఊర్ధ్వగామిన్యాడ్య ఊర్ధ్వమారుహ్య మూర్ధ్ని ఆధాయ ఆస్ ఆత్మనఃప్రాణం ఎప్పుడు ఊర్ధ్వగామిని నాడి అంటే ఆ వాయు సంచారము ఏ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి సంబంధించినటువంటి ఈ నాడులు ఉన్నాయి కదండీ నాడంటే ఇప్పుడు ఈ కుడిముక్కు మూసేసి ఎడముక్కుతో పిలిచాను అనుకోండి దాన్ని చంద్రనాడీ అని అంటారు అది చంద్రనాడి ఎడమముక్కు మూసి కుడు ముక్కుతో పీల్చాను అనుకోండి దాన్ని సూర్యనాడి అంటారు అలాంటి ప్రాణాయామాలు ఉన్నాయి కదా మరి అలాగే దీనికి ఎడమ ముక్కు దానికి ఇడా అని పేరు కుడిముక్కు దానికి పింగళ అని పేరు ఇడా పింగళ ఇవి నాడీనామాలు ఎప్పుడూ కూడా మీరు శ్వాస ఊర్ధ్వగామిని గాలిని పీల్చి విడిచిపెడుతూ ఉంటారు ముక్కు దగ్గర స్పర్శ చూస్తారు ఇది ఊర్ధ్వగామిని ఊర్ధ్వదృష్టి అధోదృష్టి లేదు సో ఇంకా హృదయం నుంచి కిందకి వెళ్ళి పని లేదు హృదయం పైన ఊర్ధ్వ అంటే హృదయాత్ ఊర్ధ్వం హృదయం కంటే పైన అలాగా ఇంకా కూడా చేయొచ్చు ఎలాగంటే ఈ ముక్కు ముక్కు దగ్గర స్పరిశ ద్వారా మీరు పరిశీలించి చేయండి అని అభ్యాసం చేయడం కోసం అలా చెప్పాను మీరు కొంతకాలం అభ్యాసం చేసిన తర్వాత ఈ ఫోకస్ మనస్సు యొక్క ధారణ ఎక్కడ నిలబెడతారో అది ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళవచ్చు ఇక్కడే ఉంచేయాలని అవసరం అనేమి లేదు ఇక్కడి నుంచి భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ ప్రాణం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కాబట్టి నేను ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఫోకస్ చేస్తున్నా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నా మీకేం కనపడేది ఏం కాదు అదే ఊరికేదో అలా చెప్పాను మీకు విషయం తెలియడం కోసం అలా చెప్పాను ఏం కనపడుతుంది మీకు కానీ మీరు చేస్తుంటే మీకు తెలుస్తుంది కాబట్టి ముందు ఇక్కడ కొంతకాలం అభ్యాసం చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తే అది దట్ ఈస్ ది రైట్ వే ఇంకా ఆ పై మాట తర్వాత చూద్దాం ఇంతవరకు ప్రస్తుతానికి మీరు మెయింటైన్ చేయండి ప్రాణశక్తితోటి సంబంధించింది కనుక ప్రాణశక్తి యొక్క ప్రవాహం భూమధ్యం ఉంటుంది కనుక అంటే సైనస్ అనమాట సైనస్ వరకు ఈ మధ్యన ఒక జర్నల్లో జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ సైన్స్ అని ఒక జర్నల్ ఉంది అమెరికాలో జర్నల్ సైంటిఫిక్ జర్నల్ చాలా అడ్వాన్ వెరీ వాల్యుబుల్ సైంటిఫిక్ జర్నల్ దాంట్లో ఒక ఆర్టికల్ వచ్చింది నేను చదివాను అంటే న్యూయార్క్ టైమ్స్ సైంటిఫిక్ ఆర్టికల్స్లో అనుకోకుండా చదవడం తటస్థపడింది వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాణాయామం చేస్తారు చూడండి ఈ భ్రామరీ ప్రాణాయామం మీద రీసెర్చ్ చేశారు భ్రామరి ప్రాణాయామం వాడు రాసిన తర్వాత చదివితే అవును నిజమే అనిపించింది నాకు భ్రామరి ప్రాణాయామంలో ఏమవుతుందంటే ఈ వాయువు యొక్క సంచారము ఆ సైనస్ని హిట్ చేస్తుంది ఇట్ హిట్స్ ది సైనస్ అండ్ దెన్ గోస్ డామ్ లైక్ లైక్ భ్రామరి ప్రాణాయామంలో హమ్మింగ్ చేస్తారు నిండా గాలి పీల్చుకుని అని అలా వీదిలిపెడతారు దాంట్లో మామూలు విదిలిపెట్టే దానికంటే కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది దానికి లిటిల్ హయ్యర్ ప్రెషర్ హమ్మింగ్లో అప్పుడు ఆ హమ్మింగ్ సౌండ్ వెళ్ళి తాడిస్తుంది ఎక్కడ తాడిస్తుంది సైనస్ని తాడిస్తుంది అని మీరు చూస్తే మీకు ఇక్కడ దాన్ని తాడన మీరు గుర్తుపట్టవచ్చు ఇక్కడ తాడిస్తుంది జనరల్గా మీరు గాలి పీల్చి విదిలిపెట్టేప్పుడు సైనస్ని టచ్ అవద్దు గాలి కానీ భ్రామరి ప్రాణాయామం చేసినప్పుడు అది సైనస్కి ప్రెషరు తగులుతుంది వెళ్ళి సైనస్ బాగా క్లియర్ అవుతుంది తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అది కొంచెం ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది తద్వారా ఆస్మాటిక్ ట్రబుల్స్ అన్నీ పోతాయి సైనస్ ట్రబుల్స్ పోతాయి మైగ్రెయిన్ పోతుంది అన్నీ పోతాయి అని వాడేమో పబ్లిష్ చేస్తాడు రామ్ దేవ్ బాబా గారు మీరు ప్రాణాయామం చేయటం నాయనలారా మీకు అన్ని సమస్యలు పోతాయని ఏం చెప్తూ ఉంటారు తీర్థ శంఖల్లో పోస్తే కానీ తీర్థం కాదని సో ఆ ఈయన చెప్పిన దాన్నే వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేసి అది చదివి అనుకున్నాను నేను వీడు హమ్మింగ్ అంటున్నాడు హమ్మింగ్ చేస్తే సైనస్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయంటాడు హమ్మింగ్ అంటే బ్రాహ్మరి ప్రాణాయామానికే హమ్మింగ్ అని పేరు దట్ ఈస్ ది హమ్మింగ్ వీఆర్ టాకింగ్ బాగుంటుంది కాబట్టి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి ధ్యానం చేయటం తర్వాత ఇక్కడ ధ్యానం చేయటం ఆ శ్వాసను ఇక్కడికి తీసుకువెళ్ళి ధ్యానం చేయటం ఇదంతా కూడా మనస్సు యొక్క చలనము సాఫీగా తయారవ్వాలి నదీ ప్రవాహమే మీరు గుర్తుపెట్టుకోండి గోదావరి నాసికాత్రి అమ్మకం దగ్గర ఉన్నట్టుగా మనస్సు ఉండకూడదు గోదావరి రాజమండ్రి దగ్గర ఉన్నట్టుగా ఉండాలి మనస్సు సాఫీగా చాలా వైడన్గా కూడా ఉంటుంది ఆత్మరూపంగా అంటే సర్వవ్యాపకంగా కూడా తయారవుతుంది మనస్సు ఎక్స్పాండ్ అవుతుంది మనస్సు సాఫీగా ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది మనస్సు ఆ స్థాయికి మీకు ఈ ధ్యానములు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మనస్సును ఆ విధంగా మనం తర్ఫీది చేయాలి ప్రవృత్త ఆస్థిత ప్రవృత్త యోగధారణం ధారయతారణ చేయుటకు ధారయుతూ యోగధారణ చేయుటకు ఆస్థిత ప్రవృత్త అంటే నడుము కట్టుకున్నవాడు అని అర్థం నడుము బిగించాలి నడుము బిగించాలండి లేకపోతే మీరు చేయలేరు ఎందుకంటే సంసారంలో ఏవేవో ఆటంకాలు వస్తూ ఉంటాయి పొద్దున్నే లేవగానే కాఫీ తాగాలనిపిస్తుందా లేకపోతే ప్రాణాయామం చేయాలనిపిస్తుందా కాఫీ తాగాలనిపిస్తుంది పోనీ కాఫీ తాగి చేద్దామంటే ఇడ్లీ తినాలనిపిస్తుంది ఇడ్లీ లేకపోతే దోశ లేకపోతే పెసరట్టు ఉప్మా ఇది వీటి మీద పోతుంది మనస్సు తప్ప సో ఇది ఇది అధోదృష్టి ఊర్ధ దృష్టి ఉండాలి అధోదృష్టి ఉండకూడదు ఊర్ధ దృష్టి తీసుకురావాలి తర్వాత కోపం తాపం పరుగులు ఉరుకులు అనమాట కోపతాపాలు లేకపోతే శోకం మనస్సు ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటుంది అలా ఉండకూడదు సంసారం గురించి అంత ఎక్కువ ఆలోచన చేయకూడదు సంసారం నడుస్తూ ఉంటుంది ఊతో చెల్తారాతీ చెల్తీకా నామ గాడి నడుస్తూ ఉంటుంది దాని గురించి దాన్ని ఏదో మ్యానిపులేట్ చేసేసి ఏదో ఉద్ధరిద్దాం ఉంటే అదే వర్కౌట్ కాదు అది అలాగే ఉంటుంది ఆ సంసారం కాబట్టి మనం సంసారం నుంచి వెనుకకు వచ్చి సర్వద్వారాన్ని సంయమ్య అక్కడ మనం ఏదైనా చేయగలుగుతాం కానీ బయట చేసేది ఏమి ఉండదు కాబట్టి ఈ ధ్యానాన్ని మనం బాగా అభ్యాసం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది మనం మళ్ళీ వారం కూడా ఈ క్లాస్ మళ్ళీ వారం క్లాసులో కూడా ఒకసారి ధ్యానాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ ఇంకొక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ధ్యానాన్ని మళ్ళీ క్లాసులో కూడా మనం అభ్యాసం చేద్దాం ప్రస్తుతానికి తరువాతి శ్లోకంలోకి వెళ్దాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మాన్ మామను యతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి దీనికి అవతారిక అంటే ఆ శ్లోకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు శంకర్లు ఏమని తత్రైవచారయన్ మీరు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని అక్కడనే అలాగే నిలబెట్టండి మనస్సుని హృదయంలో అంటే విలీనం చేసేసి సంచారం లేకుండా చేసి అలాగే నిలబెట్టండి నిలబెట్టి అలాగా బాగా ఆ ధారణ అభ్యాసం చేసిన తరువాత మీరు ఓంకారాన్ని కూడా ధ్యానం చేయడానికి ఉపయోగించాలి ఓంకార ధ్యానాన్ని కూడా ఇంట్రగ్యూస్ చేస్తున్నారు అయితే మీరు ఓంకార ధ్యానం చేసి ముందు ఇప్పుడు నేను చెప్పిన ధ్యానం ఉంది చూడండి ట్వంటీ టైమ్స్ కౌంటు చేయటం రెగ్యులేట్ లేకుండా ముందు టూ త్రీ టైమ్స్ డీప్ బ్రత్ తీసేసుకుని ఇంకా రెగ్యులేట్ చేయడం మానేసి నియంత్రించడం మానేసి అలా శ్వాస లోపలికి బయటకి ఒక రౌండ్ పీల్చి విజులు పెట్టడం ఒక రౌండ్ ఇక్కడ వాచ్ చేస్తాం అలా ట్వంటీ వన్ రౌండ్స్ కౌంటు చేసి ఆ తర్వాత కౌంటు మానేసి కొనసాగించి కౌంటు చేయడం ఎందుకంటే మనస్సు యొక్క సంచారాన్ని కొంత ఫిక్స్ చేయటం ధారణ కౌంట్ ధారణ మీరు డబ్బులు లెక్క పెట్టేప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుందా ఉండదా చెప్పండి ఉంటుంది ఎందుకంటే ధారణ అది అందుకోసం కౌంట్ ధారణ కాబట్టి ట్వంటీ అని అన్నాను తర్వాత కౌంటు మానేయాలి కౌంటు లేకున్నా ధారణ ఉండేసింది అభ్యాసం తీసుకురావాలి మీరు ఒక వారం రోజులు ఈ పని చేయండి ప్రతిరోజు పదిహేను నిమిషాలు పది నిమిషాలు పర్వాలేదు ఇట్ ఈస్ సచ్ఎ సింపుల్ థింగ్ మీరు అరగంట ముప్పై గంట అక్కర్లా టెన్ ట్వెల్వ్ మినిట్స్ చేయండి రోజు మిస్ కాకుండా వన్ టైం టైస్ చేస్తే మరీ మంచిది వన్ వీక్ మీరు వన్ వీక్ అయిన తర్వాత నాకు చెప్పాలి మీ మనస్సు ఎలా ఉందో మీరు చెప్పింది ఫైనల్ మీరు చెప్పి మీరు మనస్సు ఇలాగే ఉందండి ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదంటే నేను మూడు గుంజీలు తీసి చేపట్టుకుని వెనక్కి వెళ్ళిపోతాను దట్స్ ఎట్ యుర్ ది ప్రూఫ్ కాబట్టి అప్పుడు ఓంకారాన్ని మనం ధ్యానంలో ప్రవేశపెడతాం ముందు అసలు అయ్యాక ఓంకారం వస్తుంది సో ఓంకార ధ్యానం ఫైనల్ ఇంక దీన్ని ఏమీ లేదు ఓం అనే శబ్దం ఉన్నది దాన్ని నేను ఇంతకుముందు చెప్పాను కానీ ఓంకారం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన ఆ మాట అది ఎక్స్ప్రెషను అది మహో మహా అద్భుతమైన ఎక్స్ప్రెషను ఆయన ఏమంటున్నాడంటే బ్రహ్మ ఓంకారమే బ్రహ్మ ఏమంటే ఓం అంటే ఒకే అక్షరం కదా ఒకే అక్షరం బ్రహ్మ అవును ఓమిత్యేకాక్షరం బ్రహ్మ మామూలుగా బ్రహ్మ అనే పదానికి వేదము అని అర్థం బ్రహ్మ అంటే వేదము వేదం పదేళ్ళు చదవాలి ఎనభై రెండు పన్నాలు ఉంటాయి అలా చెప్పికొలిది వస్తూనే ఉంటుంది అది ఇసక ఇసక క్వారీ శాండ్ క్వారీ లాగా శాండ్ క్వారీలోంచి శాండ్ తీస్తుంటే ఏమొస్తుంది శాండ్ వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ వేదాలు అలా వలిస్తుంటే ఇంకా వస్తూ ఉంటాయి అది ఏమి ఎండీ మాట ఏమీ లేదు అలా వస్తూనే ఉంటుంది వేదం ఇప్పుడు ఆ వేదాన్ని మనం వల్లించగలుగుతామా మనం వల్ల వద్దది మామూలుగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎనిమిదో ఏట పెట్టేస్తారు ఆ వేదంలో ఎందుకంటే వీడి ఇంకో నాలుగేళ్ళు ఆలస్యం అయితే ఇంక వాడు చేయలేడా పని వేదం వల్లించడం ఎందుకంటే పుస్తకం ఉంది కదా వల్లించడం ఎందుకు అనే మాట అనే ప్రశ్న వాడికి పుట్టిందంటే ఇంక వాడు వల్లించలేడు ఈ కెనాట్ డూ దాట్ వాడికి ఆలోచన కూడా రాకూడదు ఆలోచన కూడా రాకుండగా వాడిని వల్లించడంలో పెట్టేయాలి పెట్టి ఎనిమిదో అటు పెట్టేస్తారు పెట్టేస్తే వాడు కొంచెం ఈ సంసారం అంతా చూసి ఇదంతా ఇది బాగుంది అది బాగుందే అని లోకజ్ఞానం తెచ్చుకుని చాలే వల్లించింది అని అనిపించి లోపల మొత్తం అంతా వల్లించడం పూర్తయిపోతుంది అలా అయితే వల్లించగలుగుతారు కానీ లేకపోతే ఒక పాతికేళ్ళు వచ్చిన తర్వాత వేదం వల్లిస్తాను అని వాళ్ళు ఇస్తాడు ఓ ఐదారు పన్నాలో పది పన్నాలో వాళ్ళు ఇస్తాడు అక్కడతో ఆఖరి వాళ్ళు ఇంకా ఆ తర్వాత సాగదు అది కెనాట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఎందుకంటే సంసారం మీద పడిపోతుందే ఈ లోపల పెళ్ళి అయింది అనుకోండి ఇంకా ఇంకేం వాళ్ళు ఇస్తాడు వేదం వేదం లేదు వివాహో విద్యానాశాయ అని ఓ స్వామితో బ్రహ్మచారిగా ఉండగా మామూలు బ్రహ్మచారి కొంచెం ముదిరిపోయి బెండకాయ ముదిరితే కూరకి పనికిరాదన్నట్టుగా వీడు ముదురు బ్రహ్మచారి కూడా వేదానికి పనికిరాడు అలా ఎనిమిదో ఏట పెట్టేసేయాలంతేవాడిని వాడు ఏ ప్రశ్నలో వాడు అలా వల్లిస్తూ ఉంటాడు చాలా కఠిన వండి వేదం వల్లించటం ఇప్పుడు ఆ వేదం అంతా మీరు ఎక్కడ వల్లిస్తారు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడో చెప్పమంటారా ఒక్క దీని సూక్ష్మంలో మోక్షం ఒక్క ముక్కలో నీకు వేదం చెప్తాను కావాలా చెప్పండి అది చెప్పండి ఒక్క ముక్కలో వేదం కావాలి ఒక్క ముక్క ఏకాక్షరం బ్రహ్మ అది ఏమిటంటే ఓక వేదం కాదు అన్ని వేదాలు దాంట్లోనే ఉన్నాయి జాతవ ఏకవచనం కాబట్టి మొత్తం వేదమంతా కూడా ఓంకారంలో ఉంది ఓంకార ఓంకారము వేద సారము దాన్ని పట్టుకోండి మీరు పురాణాలు శాస్త్రాలు ఇతిహాసాలు ఆగమాలు ఈ గ్రంథాలు ఆ గ్రంథాలు ఉపాసనలు మంత్రాలు తంత్రాలు అన్నీ వేదం నుంచే వచ్చాయి ఆ వేదము ఓంకారం నుంచి వచ్చింది అక్కడ పట్టుకోవాలి ఒక ఆయన అన్నారు నాతోటి స్వామీజీ గంగ తెచ్చానన్నారు ఎక్కడి నుంచి తెచ్చానంటే గంగోత్ర నుంచి తెచ్చానన్నారు వారితో మామూలుగా కాశీలో పట్టుకొస్తారు ఈయన కాశీ కాదు హృషికేశ్ కాదు ఆరిద్వారం కాదు హృషికేశ్ కాదు గంగోత్రి కూడా కాదు గోముఖు గెలిపోయాడు గోముఖ్ నుంచి పట్టుకొచ్చాడు అది ఓం అంటే గోముఖ దగ్గర గంగ పుట్టినట్టుగా సకల వేదములు ఓంకారంలో పుడతాయి మీరు ఆ మూలస్థానానికి వెళ్ళిపోవాలి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఒక అర్థం ఇక బ్రహ్మ అంటే ఈశ్వరుడు అని అర్థం పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఎక్కడున్నాడు నీ హృదయంలో ఉన్నాడు హృదయంలో ఏ రూపంగా ఉన్నాడు శబ్దశక్తి రూపంగా ఉన్నాడు ఏమిటి ఆ శబ్దము ఓ అది దేవుడు మీకు ఒక విషయం చెప్తా చూడండి మనిషి దేవుడి కోసం అన్వేషిస్తూ ఉంటాడు ఎక్కడెక్కడో అన్వేషిస్తాడు బయట అన్వేషిస్తాడు ఎప్పుడు లోపల అన్వేషిద్దామని అనుకోను కూడా అనుకోడు అలా అనుకోవడానికి కూడా ఓ ప్రారంభం కలిసి రావాలి బయట అన్వేషించి హడావిడి పూర్తి చేసి మనం దేవుణ్ణి లోపల అన్వేషిద్దాము అనే అదొక పుణ్య ప్రారంధం కలగాలి వాడికి ఆ పుణ్యప్రద్ధం కలిగినప్పుడు వాడు ఈ బయట అన్వేషణని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఈ అంతహ అన్వేషణ మొదలు దేవుణ్ణి మీరు హృదయంలో అన్వేషించాలి ఇప్పుడు దేవాలయం కట్టారనుకోండి దేవాలయం ఏ బేసిస్ మీద కట్టారో తెలుసినా హృదయంలో దేవుడు ఉన్నాడు అనే బేసిస్ మీద కట్టారు దేవాలయాన్ని దట్ ఈస్ ది బేసిస్ హృదయంలో దేవుడు ఉన్నాడు ధ్వజస్తంభం నిటారుగా ఎందుకు పెట్టారో తెలుసిన మీరు హృదయంలో దేవుడిని తెలుసుకోవడానికి నడువు నిటారుగా పెట్టాలి లోపల దీపం ఒకటి వెలుగుతూ ఉంటుంది ఆ దీపం దీ ఆ దీపమే భగవద్గీతలో దృష్టాంతం సో యథా దీప నివాతస్థ నేంగతే సోపమా స్మృత అని భగవద్గీతలో శ్లోకమేది అది రాబోతోంది లేకపోతే వచ్చింది ఆరోధ్యాయంలో కాబట్టి గాలి వేచని చోట కదలకుండా దీపంలాగా మీరు గర్భగుల్లో గాలి వేచదు అక్కడ దీపం పెడితే గాలి తగిలి ఆరిపోవడం అనే సమస్య ఉండదు దానికి గర్భగుడు అలా కడతారు అక్కడికి ఆ నలువైపుల నుండి గాలి వేచడం అనే సమస్య ఉండదు అలా కడతారు కట్టి అక్కడ అఖండ దీపం పెడతారు అది ఎప్పుడూ ఆరిపోకుండా ఉంటుంది అది హృదయ స్థానం గర్భగుడి అంటే హృదయం గర్భగుడిలో ఎవరుంటారు దేవుడు ఉంటాడు ఇక్కడ ఆ దేవుడు రూపంగా ఆత్మచైతన్యము ప్రతిష్ఠితమై ఉంటుంది అది దేవుడు ఉన్న స్థానం అక్కడ గర్భవుల్లో శంఖం ఊస్తారు ఇక్కడ ఓంకారనాదాన్ని చేస్తారు దేవుడు ఇక్కడ ఉన్నాడండి హృదయస్థానంలో ఉన్నాడు దేవుడు కాబట్టి ఎలా ఉన్నాడు దేవుడు ఒకే ఒక అక్షరము రూపంగా ఉన్నాడు ఆ శబ్దశక్తి రూపంగా ఉన్నాడు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ కాబట్టి మీరేం చేయాలి ఆ ఓం అనే శబ్దంలో దేవుణ్ణి వెతికే ప్రయత్నం చేయాలి మీకు ఓంలో దేవుణ్ణి వెతకాలి అంటే నిర్గుణ దృష్టి ఉండాలి నామరూపాన్ని నిరాకరించే దృష్టి ఉండాలి ఒకవేళ నామరూప నిరాకరణం మీకు ఇంకా అభ్యాసం కాక ఇంకా సగుణ ఉన్నట్లయితే ఓం బదులు రామ పెట్టుకోవచ్చు ఓం బదులు రామ కూడా ఓం వంటిదే ఓంలో అకార ఉకార మకారాలు ఉన్నట్టుగానే రామాలో రేఫ ఆకార మకారాలు ఉన్నాయి సేమ్ ఇటు డిఫరెన్స్ ఏమిటంటే ఓం నిర్గుణమైతే రామ సగుణము ఈ భేదం మాత్రం ఉంటుంది కాబట్టి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇది మళ్ళీ క్లాసులో నేను కంటిన్యూ చేస్తాను ఓం పూర్ణముదూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ